పొద్దున కొంతసేపు చేస్తున్నాం సాధన కొంతమంది మరి ఎందుకు అలా చేస్తారు మీరు మూడో చేయమంటారు సాధన ఏ సాధన చేస్తారు ఏదైనా నిత్యం ఏ సాధన పరిధిలో చెప్పామంటే నిత్యం కదా ఎప్పుడు చేయాలి అలవాటు పడితే నిత్యం బలవతరంగా చేయకూడదు రోజు రోజుకి సునాయాసంగా చేయాలి ఇప్పుడు మీరు బలవత్తరంగా చెప్తే పడిపోయి పూజ చేసుకుంటారు ప్రార్థం చేస్తారు ప్రార్థన చేసే డబ్బులు కూడా చేస్తున్నానా లేదా గోల్డ్ బాధ ఉన్నారట పంట వాళ్ళు మామూలుగా ఇంకా చాలా కష్టపడాలి ప్రొసీజర్ మీద నీకు పూర్తి అవగాహన విద్యుత్ వైర్ని పట్టుకోవాలని ఏం చేయాలి కొన్ని ప్రొటెక్షన్ సంపాదించుకోవాలి రక్షణ స్థితిని సంపాదించుకోవాలి ఆ స్థితిలో ఉండాలి ఉండి చెయ్యి ఇలా కాపాడుకోవడంపాదించుకోలేదండి మరిగా ఆగట్లేదు కూర్చోవడం వల్ల ప్రయోజనం